जीवन सरली पली कि मुरली जीवन सरलिनी పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పిందిన మళ్ళీ జీవన సరళిని పలికింది మురళి బ్రతుకు బాటను నేర్పిందినె మళ్ళీ బోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక ోధను పలికింది నాలుకా పరవశమైనది వేదిక పొందదగినది లేదిక బృందావనిలో నందనందను బృందావనిలో నందనందనుని రోగిన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవళ్ళి వృందావని లో నందనదను బృందావని లో నందనదను నోగిన మోహన మురళీ చైతన్య సుందరవళ్ళీ చైతన్య సుందరవల్లి కృష్ణాయ వాసుదేవాయ దీనందనాయనందగోపకరాయ గోవిందా నమో నమీకో ఈ సంసార సముద్రంలో మునిగిపోతున్నటువంటి మనకు శ్రీహరి చరణకమలనేటువంటి భక్తి నౌక నావనక ప్రసాదించబడు సముద్రంలో మగ్నమయ్యేటువంటి వాళ్ళు నావను ఆశ్రయించుకుని ఎట్లాగైతే తీరం చేరుతారో అలాగే ఈ సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నటువంటి మనం శ్రీహరి పాద పద్మాలనేటువంటి నౌకను పట్టుకుని తీరం చేరుతాము కనుక హే భగవాన్ భక్తి నావం ప్రయశ్చ అది ఫిఫ్టీన్త్ శ్లోకేని కాబట్టి ఈ భక్తి అనేటువంటి నావని నౌకని పడవని నాకు ప్రసాదించు అని మనం ప్రార్థించాం అక్రి పదిహేను శ్లోకం అయింది ఇప్పుడు పదహారు శ్లోకం ఓ మనం చేస్తున్న పని మనం చేయాలనుకున్నదే కనుకైతే అది కూడా చేయదగిందే అయితే అలాంటి కార్యాన్ని చేయడం వల్ల మనకు బాధ ఉండదు మనసులో ఘర్షణ ఉండదు ఏదైతే మనం చేస్తున్నామో ఇదే మనం చేయాలనుకున్నాం ఏది చేయాలనుకున్నామో అదే చేస్తూ ఉన్నాం కాబట్టి అయిష్టమైన పనిని చేయడం లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం మనం చాలా ఆనందంగా ఉన్నామనుకుంటూ ఉన్నా నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇది కావాలి వచ్చాం గనక ఏదైతే మన మనసులో ఉందో ఆ పని మనం చేస్తున్నాం గనక కాబట్టి మనం చేస్తున్న పని మనం చేయాలనుకున్నది అయినప్పుడు అది కూడా చేయదగింది అయినప్పుడు అధర్మంగా చేశామనుకోండి ఘర్షణ ఉంటుంది మళ్ళీ కాబట్టి మనం చేయాలనుకున్నది అయి ఉండాలి అది చెయ్యదగింది ఉండాలి అలాంటి కార్యాన్ని కనుక మనం చేస్తూ ఉంటే కర్మల్లో ఎక్కడా బాధ ఉండదు కష్టం ఉండదు ఘర్షణ ఉండదు సంఘర్షణ అసలే ఉండదు అవి లేకపోగా పైపెచ్చ ఆనందంగా కూడా ఉంటుంది చేసేటువంటి కర్మల్లో కర్మలు బంధహేతువులే అయినా ఈ విధంగా మనం కనుక కర్మలు చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటుంది కాబట్టి అలాంటి సంతోషాన్ని ఇచ్చేటువంటి కర్మలకి మనం శ్రీకారం జీవితంలో ఎప్పుడు ఏ పని చేస్తూ ఈ పని చేయడం వల్ల నేను సంతోషపడతాను అలా మనకు సంతోషాన్ని ఇచ్చేటువంటి పనులే మనం చేయాలి కనుక పనులు కార్యాలు ఏవైతే ఉన్నాయో కర్మలు ఇవి బాహ్యంలో జరుగుతున్నాయి ఇలా బాహ్యంలో కర్మలు జరగాలి అంటే ఆ కర్మని నేను చేయాలి అనేటువంటి నిర్ణయం మనసులో జరుగుతుంది కాబట్టి మన కర్మలకు సం సంబంధించినటువంటి నిర్ణయాలు ఏవైతే మనసులో జరుగుతున్నాయో వాటి విషయంలో కనుక ఒక స్పష్టత ఉంటే క్లారిటీ స్పష్టత అప్పుడు మనం చేసేటువంటి కర్మలన్నీ మనకు సంతోషదాయకంగానే ఉంటుంది చాలా ప్రధానమైనటువంటి విషయం అంటే మనం ఒక కర్మ చేయాలి అని నిర్ణయించుకున్నప్పుడు దానికి సంబంధించి ఒక సుస్పష్టత భావశుద్ధి మనలో ఉండాలి అని అర్థం కాబట్టి ఆంతర్యంలో మన మనసులో ఏవైతే ఆలోచనలు జరుగుతూ ఉన్నాయో ఆ ఆలోచనల ద్వారా ఏ నిర్ణయాలకైతే మనం వస్తూ ఉన్నాయో వస్తున్నామో ఈ నిర్ణయాలే బాహ్యంలో కర్మలుగా ప్రతిబింబిస్తాయి మన జీవితంలో అంతే ఇంకేమీ లేదు కాబట్టి ఏ కర్మ చేసినా దీనికి సంబంధించినటువంటి పునాది అంకురం ఎక్కడుందంటే మనసులో ఉందని అర్థం మనసులో ఎట్లా ఉంది సంకల్పాలు చేసినటువంటి నిర్ణయం కాబట్టి మనసులో ఏవైతే సంకల్పాల రూపంలో ఉన్నాయో అవి నిర్ణయిస్తాయి ఆ నిర్ణయాల్ని కర్మల రూపంలో మనం చేస్తూ పోతాం ఒక విధంగా చెప్పాలంటే మనసులో ఉండేటువంటి నిర్ణయాలే మన జీవితానికి ప్రతిరూపం అని చెప్పాల చాలా ఇంపార్టెంట్ అంటే బుద్ధిలో ఉండేటువంటి సంకల్పాలే మన బ్రతుకులు నిర్దేశిస్తూ పోతాయి ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి అనుభవాలు కలిగినా దీని వెనుక మన బుద్ధిలో జరిగినటువంటి ఆలోచనలు ఆలోచనల ద్వారా వచ్చినటువంటి నిర్ణయాలే ప్రధానంగా ఉంటాయి వీటిలో స్పష్టత ఉండాలి అంటాను నేను ఇంకే లేదు స్పష్టత వస్తే కర్మలో స్పష్టత వస్తుంది భావశుద్ధి లేకుండా కర్మశుద్ధి రాదు ఇది ది పాయింట్ భావశుద్ధి లేకుండా కర్మశుద్ధి రాదు ఇంతే ఏం చదవాలి చిన్నప్పటి నుంచి చూడతా ఏ చదువు చదవాలి చూచారా ఇది ఇట్స్ ఇట్స్ ఎ క్వశ్చన్ ఈ ప్రశ్న నీకు ఎప్పుడైతే పడిందో దీని మీద నువ్వు ఒక నిర్ణయానికి వస్తావు నేను పలానా చదువు చదవాలి అని దానికి సంబంధించిన అనుభవాలే నీకు ఏర్పడతాయి ఇక నీ జీవితం అదే అవుతుంది నువ్వు మెడిసిన్ చదువుకుంటే వైద్యానికి సంబంధించిన అనుభవాలే నీకుంటాయి ఇప్పుడు కనుక నేను ఏం చదవాలి ఏ ఉద్యోగంలో చేరాలి ఎవర్ని పెళ్లి చేసుకోవాలి ఏ వ్యాపారం చేయాలి ఎవరితో స్నేహం చేయాలి సోరీ చిన్నదిగానే కనపడతాయి ఇవన్నీ ప్రశ్నలు కాదు చిక్కుముడులు జీవితంలో చాలా చిన్నది ఇది ప్రశ్న వేస్తున్నాను చూడండి ఎంత చిన్నదిగా ఉందో ఆ తర్వాత జీవితాన్ని శాసిస్తూ పోతాయి నిర్దేశిస్తూ పోతాయి ఇవన్నీ నువ్వు అక్కడితో ఎవరితో స్నేహం చేయాలి ఆలోచించుకోవాలి నువ్వు స్నేహం చేసేసిన తర్వాత వాడిని స్నేహితుడిగా మారిన తర్వాత వాడి ప్రభావం నీ మనసు మీద చాలా ఉందని అర్థం అది ఎటు అయినా స్టీరింగ్ చేతిలో ఉంటే ఎటు తిప్పుతూ ఉంటే బండి ఎటు పోయినట్టుగా ఆ స్నేహితుడు ఎటు తిప్పుతూ ఉంటే నువ్వు అట్లా పోతావు ఆ తర్వాత నువ్వు చేసేదేం లేదు ప్రశ్న చిన్నవే ఏం చదవాలి ఏం ఎక్కడిని పిలి చేసుకోవాలి ఎవరిని ప్రేమించాలి ఎవరితో స్నేహం చేయాలి సో ఎవరు నిర్ణయించుకునేది ఆ వ్యక్తి ఆ వ్యక్తి నిర్ణయించుకోవడం అతని స్పష్టత మీద ఆధారపడింది నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే నీకు మోక్షం వస్తుందని ఒక ఆయన చెప్పాడు అనుకోండి దానికి హీల్డ్ అయిపోయాడు అనుకోండి వాటికి ఈ జన్మే పోతుంది నువ్వు ఏం పొందాలనేది సమస్య కాదు ఏం ఉన్నదో అది నువ్వు తెలుసుకొని ఎవడన్నా కదిలాడనుకోండి అదృష్టం బాగుండే వాడి వైపు కనుక తిరిగితే జ్ఞానం వస్తుంది అర్థమవుతా ఉంది ఇప్పుడు కనుక ప్రతి చోట ఈ సుడిగుండాలున్నాయి ఇవన్నీ ప్రశ్నలే ఈ ప్రశ్నలన్నీ అంటే ఎవరిని భార్యగా ఎన్నుకోవాలి ఎవరిని భర్తగా ఎన్నుకోవాలి ఏ చదువు చదవాలి ఏ ఉద్యోగం చేయాలి ఏ వ్యాపారం చేయాలి ఎవరిని గురువుగా ఎన్నుకోవాలి ఇవన్నీ ప్రశ్నలే ఇవన్నీ సమాధానాల కోసం నిరీక్షిస్తూ ఉండే ప్రశ్నలు ఒక విధంగా చిక్కు ముడులు ఇవి జీవితంలో వీటి విషయంలో గనక స్పష్టత ఉండిందే సరి నిర్ణయాలకు వస్తాం సరి నిర్ణయాలు గనక జరిగాయా సరి నిర్ణయాలు సంతోషాన్ని ఇస్తూ పోతాయి జీవితంలో అంతేకేమీ లేదు ఎక్కడ నిర్ణయాలు తారుమారు అక్కడ మనకు ఫలితాలు భిన్నంగా గోచరిస్తూ ఉంటాయి జీవితంలో ఘర్షణ ఒక ఆవేదన ఏర్పడుతూ ఉంటుంది కనుక ఆ సుస్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సుస్పష్టమైనటువంటి అవగాహన మనిషికి ఉండాలి ఇది స్పష్టత అంటున్నాను ఇంకేమి లేదు ఇది స్పష్టత దీన్ని మనం పెంపొందించుకుంటూ పోవాలి ఏది స్పష్టత ఇదొక ఆలోచన మళ్ళీ ఓ స్పష్టమైనటువంటి ఆలోచనలు జరగాలి మన మనసులో ప్రతి విషయానికి సంబంధించినటువంటి స్పష్టత మన దగ్గర ఉండాలి స్పష్టత అనేది జ్ఞానం క్లారిటీ ఇన్ థింకింగ్ క్లారిటీ ఇన్ థింకింగ్ ఈజ్ నా లెడ్జ్ కాబట్టి స్పష్టత అనేటువంటిది జ్ఞానం అంటే సరస్వతి స్వరూపం స్పష్టత అనేది సరస్వతి స్వరూపం సరస్వతి ఉంటే లక్ష్మి ఉంటుంది లక్ష్మి ఉంటే సరస్వతి లేకపోవచ్చు లక్ష్మి ఉన్నంత మాత్రాన్ని మనం సుఖపడలేము సరస్వతి గనక ఉంటే లక్ష్మి ఉన్నా సుఖపడతాం లక్ష్మి లేకపోయినా సుఖపడతాం రావణ కంసాదులకి లేనిది సరస్వతి క్లారిటీ అవునా కాబట్టి మిగతా అన్ని ఉన్నాయి త్రిభువనాల్ని జయించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నారు చతుర్దశ భవనాన్ని ఎదిరించగలిగేటువంటి స్థాయిలో ఉన్నారు కైలాసాన్ని కదిలించాడు రావణాసురుడు కని దురదృష్టం జీవితం అంతా కూడా దురదృష్టం ఇవన్నంటింది కారణం ఏంటి తెలుసా క్లారిటీ లేకుండా పోయింది స్పష్టత లేకుండా పోయింది అవగాహనలో లక్ష్మి ఉందే గాని సరస్వతి లేదు కనుక లక్ష్మి ఉంటే సుఖపడతామని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ధనం అవసరాన్ని తెరుస్తుందే గాని అవగాహనను పెంచదు క్లారిటీ ఇవ్వదు ఇప్పుడు క్లారిటీ ఇవ్వదు అదే గనక సరస్వతి ఉంటే జ్ఞానం మన దగ్గర ఉందనుకోండి అన్నీ ఉపయోగపడతాయి ఉన్నవన్నీ ఉపయోగపడతాయి నీకు లక్ష్మి ఉందా ఉపయోగపడుతుంది ఎందుకని సరస్వతి ఉంది కనుక ఒకవేళ సరస్వతి ఉండి లక్ష్మి లేదనుకోండి పర్వాలేదు సరస్వతి గనక ఉంటే లక్ష్మి ఉండి సరస్వతి ఉంటే నువ్వు హాయిగా ఉంటావు సరస్వతి ఉండి లక్ష్మి లేకపోయినా నువ్వు హాయిగా ఉంటావు మూలం తరోహో కేవలం ఆశ్రయంత ఒక చెట్టు నీడన కూర్చొని ఆనందంగా తృప్తిగా ఉండగలవు కౌపీనవంత కలు భాగ్యవంత కాబట్టి ఆ కౌపీనంత ధరించి ఉండేటువంటి వాడి దగ్గర లక్ష్మీ లేదు లక్ష్మి లేకపోయినా మూలం తరోహో కేవలం ఆశ్రయంత కేవలం ఒక చెట్టు నీడన కూర్చొని ఆనందంగా బ్రతుకుతూ ఉన్నాడు సుఖ సంతోషాలతో ఉన్నాడంటే ఆ సుఖాన్ని ఇచ్చేది ఏ వస్తువు కనిపించడం లేదు చుట్టూ ఆ సుఖాన్నిచ్చేది ఏదైనా ఉంటే అది ఆంతర్యంలోనే ఉంది ఆంతర్యంలో ఉండేది అవగాహన తన ఆలోచనలలో ఒక స్పష్టత ఒక భావ శుద్ధి ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఏ రంగంలో ఎవరు ఎవరు ఎక్కడ సుఖపడాలనుకున్నా ఎవరి హృదయంలో ఒక స్పష్టత ఉంటుందో అవగాహనలో ఒక శుద్ధి ఉంటుందో భావశుద్ధి ఉంటుందో అలాంటి స్పష్టత కలిగినటువంటి వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండగలరు కాని మరొకరు ఆనందంగా ఉండేందుకు అవకాశం లేదు వేదంలో అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి మంత్రాలు ఉన్నాయి ప్రతిదీ పవిత్రమే వేదములు కానిదే కానీ మనల్ని తరింపజేయడానికి అద్భుతమైనటువంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి మహావాక్యాలు కూడా అక్కడే మనకు వేదాంతంలో కనిపిస్తాయి ఉపనిషత్తుల్లో కానీ పఠనం చేయడానికి జపం చేయడానికి అనేకమైనటువంటి మంత్రాలు నాలుగు వేదాల్లో ఉంటే వాటన్నిట్లో మకుటాయమానంగా చెప్పగలిగింది ఏమిటి అన్నప్పుడు మీకు తెలిసిందే అసలు గాయత్రి మంత్రం యొక్క ముఖ్యోద్దేశం గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించడంలో ప్రధానమైనటువంటి విషయం వీటిని ఆలోచిస్తే కూడా ఈ స్పష్టత ఇంకేం లేదు ఓం భోర్భువసుభ తత్సవి దుర్వరేణ్యం భర్గోదేవీ మీ తాత నేను చెప్పాను భూమండలం పైరుండేటువంటిది సూర్యమండలం ఇవన్నీ కూడా సవితు వరేణ్యం భయం ఓం భూ భువీ సవితుర్గో దేవస్ భర్గ భర్జతే కామకాజతే భర్గ శివ మంగళస్వరూప పరమేశ్వరుడు భర్గ అంటే ధీయో ర్గ భర్గో దేవస్య ధీమహి ధీయోయో న ప్రచోదయాత్ యో భర్గహర్గహ భర్జతే కామకాలాదీన్ కాబట్టి ఎవరైతే ఆంతర్యంలో ఉండేటువంటి కామాన్ని ఈ కామరచేటువంటి కాలాన్ని అంటే అజ్ఞానం ఏదైతే ఉందో దానిని సంపూర్ణంగా నశింపజేసేటువంటి వాడు భర్గ యో భర్గ నూ ధియ అస్మాకం మాకు ధియ బుద్ధుల్ని ప్రచోదయాత్ ప్రచోదనం కురయాత్ ఇతర్థ ప్రచోదయాత్ దాన్ని ప్రచోదనం చేయుగాక అంటే ప్రభావితం చేయగాక అంటే ప్రకాశింపజేయుగాక అంటే నియమించుగాక అంటే నిర్దేశించుగాక నడిపించుగాక ఎంత అద్భుతమైనటువంటి కాబట్టి భర్గ ఎవడైతే కామకాలాదుల్ని నశింపజేస్తూ ఉన్నాడో అటువంటి పరమేశ్వరుడు మా బుద్ధులకి ప్రచోదనం చేయగాక మా బుద్ధిని ప్రకాశింపజేయగాక ధీయో యోనహ ప్రచోదయాత్ యో భర్గహ నహ అస్మాకం ధీయ బుద్ధుల్ని ప్రచోదనం కురియాత్ ప్రచోదయాత్ అద్భుతమైనటువంటి అందువల్ల ఏమో గాయత్రి మంత్రోపదేశం చేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా చూడచ్చు మనం విశ్వామిత్రుడు మంత్రద్రష్ట గాయత్రి మంత్రోపదేశం జరిగి నిరంతరం ఆ మంత్రాన్ని ఉచ్చరించే వాళ్ళలో అద్భుతమైన క్లారిటీ ఉంటుంది మనం చూడొచ్చు కావాలండి మీరు ఈయన గాయత్రి ఉపాస కూడా అన్నాడు అనుకోండి అతడు ఏది మాట్లాడినా ఏది ఆలోచించిన ఏది రాసిన ఒక పరిపుష్టి కనపడతా ఉంటుంది ఇదంతా కూడా ధియో యోన ప్రచోదయాత్ యో భర్గహ నహ ధియ ప్రచోదయాత్ కాబట్టి ప్రధానంగా ఇది ఎంతవరకు పోతుంది సామాన్యమైనటువంటి కర్మల్లో ఇలా ఉంటుంది ఒక దశలో పరమ పురుషార్థమైనటువంటి మోక్షం వైపుకి చక్కటి ఆలోచనలు కదిలించడానికి బుద్ధిని సంసిద్ధం చేస్తూ పోతుంది ఇది కనుక ఏ విధమైన ఆలోచనలు చేయాలి ఏ విధమైన ఆలోచనలు చేయకూడదు అండర్స్టాండ్ వాటి విషయంలో నిర్ణయాలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కాబట్టి మనం చేయవలసిన పనులు చేయాలి చేయకూడని పనులు చేయకూడదు చేయకూడని పనులు కూడా చేస్తూ ఉన్నాము అని అంటే మన దగ్గర ఎక్కడో ఒక లోపం ఉంది ఆ లోపం ఏంటో తెలుసా స్పష్టత లోపించడమే లోపం ఇంకేమీ లేదు స్పష్టత లోపించడమే ఒక్కొక్కసారి మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాము జీవితాల్లో ఇది కూడా తమాష ఒక కాలంలో ఏవైతే మంచివి అని మనం నిర్ణయించుకుంటామో స్పష్టత ఉన్నట్టు ఈ కార్యక్రమాలు మంచివి అని నిర్ణయించుకుంటే మరొక కాలంలో ఇవి సరైనవి కావు మనం చేసుకున్న నిర్ణయాలు సరైనవి కావు అని మన అనుభవం చెబుతూ పోతుంది ఇది అందరికి అనుభవంలో ఉంటుంది అంటే దాని అర్థమేంటి అంటే ఇప్పుడు అనుభవంలో నీకు తెలుస్తూ ఉంది గనక ఇది సరైనవి కావు అని కాబట్టి వీటికి సంబంధించిన నిర్ణయాలు గతంలో ఏవైతే నేను తీసుకున్నానో అప్పట్లో అవి అనుకున్నానే కానీ అప్పట్లో నా యొక్క అవగాహనలో స్పష్టత లేదు క్లియర్ క్లియర్ కాబట్టి ఎక్కడెక్కడైతే స్పష్టత ఉంటుందో అక్కడ చేయవలసిన పనులు చేస్తాం చెయ్యకూడని పనులను వదిలిపెడతాం చెయ్యదగిన పనులే చేస్తాం కాబట్టి మనం చేసే పనులన్నీ చెయ్యదగినవే అయినప్పుడు చెయ్యాలనుకున్నవే అయినప్పుడు ఇంకెక్కడ ఉంది చెప్పండి ఘర్షణ దిస్ ఇస్ మై పాయింట్ వీటికి సంబంధించి సామాన్యమైనటువంటి కర్మల్లోనే ఇట్లా ఉంటే ఆధ్యాత్మికంగా ఉండేటువంటి విద్యార్థులు ముముచ్చువులైనటువంటి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగరూకుల ఉండాలి కనుక వాటికి సంబంధించి కూడా భక్తి నావ నాకు కావాలి అనిను నువ్వు అడుగుతూ ఉన్నావు గనక ఎవరికిస్తాడు భగవంతుడు భక్తి నావా ఆయన చరణ కమలముల భక్తి అనేటువంటి నావను గనక ప్రసాదిస్తే ఈ సంసారమనేటువంటి సముద్రాన్ని దాటేయచ్చు కాబట్టి హే భగవాన్ భక్తి నాభం ప్రయశ్చ మాకు భక్తి నౌకనే ప్రసాదించని అడిగాము అలా భక్తి నౌకన పరమేశ్వరుడు ప్రసాదించాలి అంటే దానికి అర్హత ఏమిటో అవి మనం తయారు చేసుకుని ఒక సుస్పష్టమైనటువంటి అవగాహనతో జీవితంలో జీవిస్తూ ఉండాలి ఇలా జీవించాలి అని అనుకుంటే భక్తి కార్యాలు చేయాలి అనుకుంటే వాటికి సంబంధించిన నిర్ణయాలు సుస్పష్టంగా మనసులో ఉండాలి ఎలాంటి నిర్ణయాలు అవి కొన్ని చెయ్యకూడనివి కొన్ని చెయ్యవలసినవి చెయ్యకూడని నిర్ణయాలు చేయకూడదు మనసులో చెయ్యవలసిన నిర్ణయాలు చేయాలి ఏం చెయ్యకూడదు ఏం చెయ్యాలి నెక్స్ట్ మాద్రాక్షణ్యాన్ క్షణమపి భక్తిహీనాన్ పబ్జే మా శ్రౌషం శ్రవ్యబం తవ చరిత అన్యదాఖ్యా జాత మా స్మాషం మాధవ థాపినపతే చేతసా అపహ్నువా भोवं जन्म जन्मां क्षीणपुण्या क्षणम भक्तिना पदे निद्र लीचा मोदी चूस्ता నిద్ర లేవడం అంటేనే కళ్ళు తెరవడం అని అర్థం కాబట్టి ప్రారంభం నుంచే మొదలవుతున్నాడు నిద్ర లేచామనుకోండి నిద్ర లేస్తానే కళ్ళు తెరుస్తాం కళ్ళు తెరిచిన తరువాత ఏవైనా కంటపడతాయి ఏమి చూడాలి ఏవి చూడకూడదు చూడండి ఇప్పుడు కొందరు నిద్ర లేస్తానే కరాగ్రే వసతయలక్ష్మి ఇది చెప్పాము గనక చూసుకుంటారు కొందరు అట్లా కాకుండా భగవంతుడి యొక్క ఫోటో చూస్తారు ఒక గురువు ఫోటో చూస్తారు ఎందుకంటే ఓ స్పందన ఓకే అసలు ఆధ్యాత్మికమే లేనాడు అనుకోండి భార్యగా చెబుతాడు నువ్వన్నా ఎదురుగా రా అని ఆవిడంటే నేను ఎదురుగా రాబట్టే కదా నువ్వు ఎట్లా అయ్యావని అర్థమవుతుందే సరే ఎవరికి కావలసింది వాళ్ళు కాబట్టి నిద్ర లేవగానే కళ్ళు తెరుస్తాం కళ్ళు తెరవగానే ఎవరినో చూస్తాం కదూ ఇక మళ్ళీ కళ్ళు మూసేంత రాత్రి వరకు చూస్తూనే ఉంటాం ఏవైతే మన కళ్ళల్లోకి ప్రవేశిస్తాయో అవి మన మనసులో ప్రవేశిస్తాయి ఒక విధంగా చెప్పాలంటే మంగళాకరమైనటువంటి శివుడైనా శనిగ్రహమైనా మనసులోకి ప్రవేశించాలంటే ప్రధానమైనటువంటి ద్వారాలు రెండు ఒకటి కళ్ళు రెండవది చెవులు ఈ రెండే ప్రధానమైనటువంటివి వాళ్ళెంటు ఇప్పుడు ఒక ఇంట్లోకి పోవాలంటే ద్వారం ఎట్లాగైతే ప్రధానంగా ఉంటుందో ఇప్పుడు శృతి మందికి రావాలంటే మీరు కైవల్లె ధామం నుంచి రాస్తారు వేరే చోటు గురించి రావచ్చు ఇది ప్రధానమైనటువంటి ద్వారం కాబట్టి ఒక శనిగ్రహం మనలోకి ఎంటర్ అవ్వాలనుకోండి ఇవి చేయకూడదని ఫస్ట్ అదే చెప్తాను కాబట్టి కళ్ళు చెవులు ఈ రెండింటి ద్వారానే ఎంటర్ కావాలి ఏదైతే మనం చూస్తామో అవి మనల్ని ప్రేరేపించినప్పుడు వాటి విషయంలో మనకు గనక స్పష్టత లేకపోతే అవి కావాలనే నిర్ణయం గనక మనసులో జరిగింది అంటే జీవితం ఏవైపోయినా పోవచ్చు అట్లాగే వినకూడనటువంటి విషయాలు విన్నప్పుడు తద్వారా ప్రేరేపింపబడితే కదిలేటువంటి ఆలోచనని నియంత్రించేటువంటి శక్తి మనకు లేకపోతే స్పష్టత గనక లోపించినట్లయితే తద్వారా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు ఇంకొక విధంగా పోయేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు అయ్యా నేను కొందన్ని చూడను అన్నాడు ఫస్ట్ ఇంకో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇది లేకపోతే రకరకాలైన అర్థాలు పోతాయి మన సంప్రదాయంలో నుంచి మనం అర్థం చేసుకోవాలి అద్వైత సంప్రదాయంలో నుంచి ప్లీజ్ లేకపోతే వీళ్ళని చూడద్దు వాళ్ళని చూడకూడదు అసలు ఇటువంటివి ఎంతవరకు పోతాయంటే ఒక్కొక్క చోట కొన్ని శ్లోకాలు వచ్చినప్పుడు మీకు చెప్తాను ముందు ముందు వస్తాయి శివుణ్ణి చూస్తే పాపం అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు ఈ సంప్రదాయంలో ఏ పుస్తకం నేను చెప్తున్నానా ఈ పుస్తకానికి సంబంధించిన సంప్రదాయంలో వాళ్ళు శివుణ్ణి చూస్తే పాపం శివాలయం పోకూడదు ఇది వినే ఉంటారు మీరు కూడా మీరు ఎందుకంటే మీరు చెప్తేనే నాకు తెలిసింది నేనే వాళ్ళు చెప్పేది వాళ్ళ దగ్గర పోయి విన్నాను నాకు అవకాశం కూడా లేదు జీవితంలో ఎందుకు చెప్తున్నానంటే అస్పష్టత లోపించేసింది అని అర్థం కనుక ఆ కోణములు చూసినప్పుడు ఇది లాడ్ని కూడా ఉపయోగపడుతుంది ఉగ్రవాదానికి కూడా దారితీస్తుంది ఇది నేను ఎవరిని నమ్ముతున్నాను వాడిని తప్ప ఇంకా ఎవరిని చూడను ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ ఏమిటో తెలుసా నేనే కాదు మీరెవ్వరు కూడా చూడకూడదు థర్డ్ ఏమిటో తెలుసా ఒకవేళ పొరపాటు కనుక చూశారనుకో ఇక్కడ ఇవ్వద్ది ఇక్కడ చూడను మా ద్రాక్ష అంటే చూడలేను సంప్రదాయ సాంప్రదాయక బోధ చూడలేను అని అర్థం నా వల్ల కాదు సార్ హెల్ప్లెస్ అర్థం అవుతుంది చెప్తాను ఇట్లా శాస్త్రం అర్థం చేసుకోవాల్సి మా ద్రాక్షం నేను చూడలేను కరెక్ట్గా చెప్పాలి చూడను అని చూడను కాదు అర్థం చూడలేను చూడలేను కదా చూడను ఎవరినండి ఎవరిని చూడను భక్తిహీనాన్ భక్తిహీనాన్ భక్తి లేని వాళ్ళ మొక్క నేను చూడను అది దాని అర్థం భక్తిహీనాన్ ఏ భక్తి భవత పదాబ్జీ నీ పాద పద్మముల ఎందు భవత భవత నీ యొక్క పదాబ్జే నీ చరణ కమలముల ఎందు ఎవరికైతే భక్తి లేదో వాడని నేను చూడను మద్రాక్షం అంటే భక్తికి ఎంత కొలత వాళ్ళు ఎంత భక్తి చేసి ఉంటే నువ్వు చూస్తావుడని క్షణమపి అయా ఒక్క క్షణమైన నీ పాదాలు పట్టుకొని ఉంటే చాలు వాడిని చూస్తాను కానీ క్షణమపి అపి కూడా ఒక్క క్షణం కూడా భవత పదాబ్జే భక్తిహీనాన్ ఒక్క క్షణం కూడా నీ పాద పద్మాల్ని చేరడానికి అంగీకరించకుండా ఉంటాడే భక్తిహీనుడు భక్తి లేనిటువంటి వాడు అటువంటి వ్యక్తిని మాద్రాక్షం నేను చూడలేను చూడను చూడను అనేది అర్థం చేసుకోవాలి చూడలేననేది వ్యాఖ్యానం ఎందుకని వాడు అట్లా అయ్యాడయ్యా ఒక క్షణమైన పరమేశ్వరుని ఫస్ట్ లైన్ నేను చెప్తున్నది ఇప్పుడు అది నెక్స్ట్ ఏంటంటే మా శ్రౌషం తవ చరితం ముందు భావం చెప్పేస్తాను అపాస్య అన్యదాఖ్యాన జాతం అయ్యా శ్రావ్య చెవుల్ని కట్టిపడేసేటువంటి వీణులకు విందైనటువంటి విషయమైనా సరే అది గనక తవ చరితం అపాస్య నీ యొక్క విషయాన్ని విడిచిపెట్టి అన్యమైనటువంటి కథలు కనుక అవి అయితే అటువంటి వాటిని మా శ్రౌషం నేను వినను ఇలాంటి వాళ్ళను చూడను నీ ఎందు భక్తి లేకుండా క్షణమైనా నీళ్ళు ఎందుకు భక్తి అంటే వాడిని చూస్తా ఒక్క క్షణం కూడా భక్తి లేకుండా లౌకికంగా బ్రతికేటువంటి వాడిని నేను చూడను నంబర్ వన్ నంబర్ టూ నీ యొక్క కథలు కాకుండా నీ విషయం కాకుండా సద్విషయం కాకుండా అవి ఎంత గొప్ప విషయాలైనా సరే శ్రావ్య బంధం చెవుల్ని కట్టిపడేసినట్టు సరే అంత సుశ్రావ్యమైనటువంటి విషయాల్లో కూడాను నేను ఆలోచించను వాటిని అవి ఏ పాటలైనా ఏవైనా సరే మా స్మార్షం మాధవా త్వమపి భువనపతే చేతసా అపహ్నువానాన్ ఓ అయ్యా ఎవడైతే భువనపతే జగత్పతే నిన్ను కూడా తాం అపి నిన్ను కూడా అంటే మమ్మల్ని నిరాకరిస్తాడు వాడు నిన్ను కూడా నిరాకరిస్తూ ఉండడం అనుకోండి తృఢీకరిస్తూ ఉండాలనుకోండి చేతసా మనస్తో ఎవడి మనసులో అయితే నీవు తృణీకర భావంతో ఉండావో నిరాకరింపబడుతూ ఉండవో ఎవడి మనసు అయితే నిన్ను అంగీకరించడం లేదో అట్టివాడి విషయంలో మాత్రం నేను వాడిని నా మనసులో ఉంచుకోను మా స్మార్శం అసలు వాడిని మనసులో ఇక నా విషయం ఈ మూడు ఇతరుల విషయం మా భోవం త్వత్ హిత జన్మ జన్మంతరేపీ కాబట్టి జన్మ జన్మలలో కూడాను నేను సపర్య నీకు చేసేటువంటి సపర్యలు ఏవైతే ఉన్నావో వాటిలో వ్యతికరహిత మా భోవం అది వ్యతికర రహిత రెండు నెగటివ్స్ మా భోవం అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను నీ యొక్క చరణకమల సేవకి దూరంగా వ్యతిరేకంగా ఉండడం అనేటువంటిది లేకుండా ఉండుగాక ఎప్పుడు జన్మ జన్మలకి ఒకవేళ ఈ జన్మలో నేను ధరించకపోయినా సరే ఇంకొక జన్మ వచ్చినా సరే అక్కడ నాకు భక్తే ఉండాలి కాని మరొకటి ఉండకుండా ఉండుగాక అనేది శ్లోకం యొక్క భావం ప్లీజ్ క్షణమపి భవత భక్తిహీనాన్ భవత పదాబ్జే భక్తిహీనాన్ క్షణమపి క్షణపుణ్యాన్ మా ద్రాక్షం కాబట్టి నేను అట్లాంటి వాడిని చూడలేను నీ యొక్క పాద పద్మాల ఎందు భక్తి లేనిటువంటి వాణ్ణి క్షణం కూడా భక్తి లేనిటువంటి వాణ్ణి అంటే నాస్తికుణ్ణి పరమేశ్వరుని ద్వేషించేటువంటి వాణ్ణి భగవద్వేషిని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను చూడను ఇది అంగీకరిస్తారా మీరు ఈశావాస్యం ఏదో సర్వం జగత్ జగత్ అంటే అంతటా పరమేశ్వరుడు అది ఏదైనా కానీ నీకెందుకయా నువ్వు పరమేశ్వరుని చూడు ఉండదంతా కూడా ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం ఇది సాధకుల యొక్క సాధన స్థితిని బట్టి చెప్పేది అది ఎవరికంటే ఈశ్వర బుద్ధి ఆచ్ఛాదనీయం అనేటువంటిది ఉపనిషద్ రహస్యాన్ని జీర్ణించుకోగలిగినటువంటి వ్యక్తులకే గానీ సర్వసామాన్యులు కుంటివాడు నృత్యం చేయడం అడ్డకాళ్ళు భరతనాట్యం చేస్తే చూసేవాడికి కళ్ళు లేకపోతే సరే అందువల్ల మన కూడా మనకి తెలిసి రావాలి ఇది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఈ స్థాయిలో ఎందుకని అలాంటి వాడని చూచామనుకోండు చూడడం ఎందుకు మాట్లాడతాం తర్వాత మాట్లాడామనుకోండి వాళ్ళ భావాలు మనలోకి వస్తాయి ఆ భావాలు మనస్ మనలో చేరిపోయినాయి అనుకోండి తర్వాత ఎటువైనా పోతుంది శంకరాచార్య స్వామికి జ్ఞానం లేదు అన్నటువంటి వ్యక్తులతో చిన్నప్పుడు కొంత తిరిగి అర్థమైందే ఆ అనుభవించినటువంటి యాతను ఏంటో నాకు తెలుసు అర్థమవుతుంది అయ్యా దానికన్నా ఆర్య సమాజం గొప్పది చెప్పుకుంటే పర్వాలేదు కానీ అంతటి వాడిని అలా నిజమేనేమో మళ్లీ అదంతా ఈ సిద్ధాంతాలంతా కాదు ఆయన చెప్పిందే సత్యము అనుకునే నిర్ణయం రావడానికి కొన్ని సంవత్సరాలు బట్టి కాబట్టి అవి మొదట్లో తరంగాయిత అపీమే సంగాత సముద్రాయంతే మొదట ఒక కెరటాల కనపడతాయి తర్వాత అవి కూర్చుంటాయి అంత ఇంకేమీ లేదు మొదట తరంగాల్లాగా ఉంటాయి తర్వాత సముద్రం అయిపోతాయి మొదట చిన్న చిన్న నిప్పురవులాగా ఉంటుంది తర్వాత అది అరణ్యాన్ని సైతం దహించుకుంటూ పోయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి నాస్తికుల విషయంలో భగవద్భావన లేనిటువంటి వాళ్ళ విషయంలో మనకు అది జాగ్రకుల ఉండాలి మా ద్రాక్షం చూడను ఇది ఒక్కటే పాయింట్ నేను చెప్పేది చూడను అంటే చూడలేను ఇప్పుడు మీకు బాగా చెప్తాను ఇప్పుడు వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఉంది అనుకోండి ఇప్పుడు అర్థం వరల్డ్ కప్ ఫైనల్స్ లో ఉంది భారతదేశం వచ్చింది చివరికి ఎందుకంటే అట్లా ఓడిపోవాలి కనుక లాస్ట్లో ఇది ఒక అనవాయితీ కనుక అనుకోకుండా పాకిస్తానే వచ్చింది అనుక ఈ రెండు కలిసి ఆడుతున్నాయి వరల్డ్ కప్పు ఫైనా అర్థమవుతుంది నువ్వు టీవీ ఛానల్ నువ్వు ఆన్ చేస్తే ఇది ఒక ఫలానా స్పోర్ట్స్ ఛానల్లో వస్తూ ఉంది ఆన్ చేసావు నువ్వు దాన్ని చూస్తూ ఉన్నావు మీ పిల్లవాడు వచ్చేసి తప్పని ఇంకో దానికి తిప్పాడు సినిమాకి నువ్వేం చేస్తావు పిల్లవాడ మరొకరు మరొక పిల్లవాడటే తప్పు ఎందుకంటే వాడు క్రికెటే కావాలి ముసలాయినొచ్చి స్వామీజీ ప్రోగ్రామ్ వస్తుంది రా పదిన్నరకి ఉదయాన్ని సంస్కృతి ఛానల్ అన్నాడు అనుకోండి అప్పుడేం చేస్తారు చెప్పండి కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ లేనివాడు ఎవడైతే క్రికెట్ చూస్తూ ఉన్నాడో అందులో వరల్డ్ కప్ ఫైనల్స్ ఇండియా వర్సెస్ పాకిస్తానో వాడు అంటాడు నేనది చూడను సంస్కృతి ఛానల్ చూడను మా ఎందువల్ల చూడలేదు ఎందుకు చూడలేవు నువ్వు నేను చూడవలసింది ఇంకొకటి ఉంది కనుక అడ్ కాబట్టి వీణ్ణి ఎందుకు చూడలేను అని అంటే నేను చూడవలసింది మరొకటి ఉంది ఈ ప్రపంచంలో అదేమిటో తెలుసా భగవత్ సంబంధమైనటువంటి వ్యక్తుల్ని నేను చూడాలి వాళ్లతో నాకు సంపర్కం ఏర్పడాలి వాళ్ల నాకు భక్తి కలగాలి నేను ఆలయానికి వెళ్ళి భగవంతుని చూడాలి వెళ్ళి భగవద్గీతను తీసి భగవద్గీత ఉండే శ్లోకాన్ని చూడాలి నేను చూడవలసినవి చాలా ఉండేవి కాబట్టి ఇది చూస్తూ ఉంటే అది చేయలేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎవడికి ఏది కావాలనో దాన్ని ప్రిఫర్ చేసుకుంటాడు అటువంటి వాడు నేను దాన్ని చూడను అన్నాడంటే వ్యతిరేక భావం కాదు అంటున్నా నేను నా పాయింట్ అది శంకర్ అయితే ఇట్లా చూస్తాడు దీన్ని ఈ శ్లోకాన్ని అందుకని ఆయన పాదాల దగ్గర నుంచి ఆడుగుల్లో నుంచి నడవడం కాబట్టి చూడలేను అని అన్నాడు అది మళ్ళీ ఒక వ్యతిరేక భావన ఒక ద్వేషభావన ఇవన్నీ కూడా కదులుతాయి కాదు చూడను కాదు చూడలేను చూడలేని పరిస్థితుల్లో ఉంది అంతే నువ్వు అంత భక్తిలో పెరిగి ఉన్నావు నీకు భక్తికి సంబంధించిన విషయం తప్ప రెండవది రుచించదు నీ హృదయానికి దట్ ఈస్ క్లియర్ మరి భవత పదాబ్జే భక్తిహీనాన్ క్షణమపి ఒక్క క్షణం కూడా భక్తి లేకుండా వాడు ఎందుకు తయారైనాడండి ఇట్లా కూడా ఉంటారా ఇప్పుడు మనం ఎంతో భక్తి చేస్తున్నాం అనుకున్నంత చేయలేకపోయినామని దుఃఖపడుతూ ఉన్నాం అలాంటప్పుడు భగవంతుని భక్తి చేయకుండా క్షణం కూడా భక్తి చేయకుండా ఎలా బ్రతుకుతారండి అది ఎలా సాధ్యం వాడికి ఎందుకట్ల అయ్యాడు క్షీణపుణ్యా అది పాయింట్ పుణ్యం లేనివాడు సార్ భక్తి అంత తేలిగ్గా రాదు లెలి తీగ కుపం తిరిగి కావాలి భక్తికి పుణ్యం ఉండాలి మనిషికి కాంతి రావాలి మదిలో శాంతి నిండాలి, తీగకు పందిరి కావాలి భక్తికి పుణ్యం ఉండాలి ఓ తీగ ఉందంటే మన బీజం వేసిన తర్వాత తీగ వచ్చిన తర్వాత ఆ తీగ బాగా పైకి రావాలంటే దాన్ని పందిరేవారు పందిర వేసి దాన్ని నల్లుగుట్టు పోతాను అట్లాగే భక్తి కదలాలంటే మనిషికి పుణ్యం ఉండాలి భాగవతంలో చెప్పినప్పుడు కృతపుణ్యపుంజులు అనేక జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేత శ్రీకృష్ణ పరమాత్మకి అంతకు దగ్గరగా గోపికలు గోవులు గోప బాలులు గోవత్సాలు అంతా కాబట్టి పుణ్యం ఉండాలి మనిషికి కాబట్టి గతంలో చేసినటువంటి పుణ్యం వల్ల ఈరోజు మనకు భక్తి కదిలింది అని అర్థం ఆ తర్వాత దాన్ని చక్కగా పెంపొందించుకుంటూ పోవాలి భక్తిహీనాన్ ఎవడైతే భక్తిహీనుడుగా ఉంటాడో వాడు ఎవడంటే క్షీణపుణ్యాన్ పుణ్యం లేకుండా ఉండేటువంటి వాడికి భక్తి ఉండదు అటువంటి పుణ్యం లేనివాడు ఏముంది వాడి దగ్గర పుణ్యం లేనప్పుడు ఎందుకు పుట్టాడు పాపంతోనే పుట్టాడు దానితో కాబట్టి అటువంటి పాపభూయిష్టమైనటువంటి జీవితంతో గనక సంబంధం ఏర్పడితే ఉన్నదే అంతంత మాత్రం అవగాహన అట్లాంటి వ్యక్తులతో కలిసి తిరగడం వల్ల ఇంకా పాడైపోయేటువంటి అవకాశం ఉంటుంది గనక దుస్సంగం సర్వదైవ కాబట్టి సత్సంగం ఉండాలి కానీ దుస్సంగం ఉండకూడదు కాబట్టి మా ద్రాక్ష నేను ఎప్పుడు కూడా అట్లాంటి చూడను మా శ్రౌషం శ్రావ్య బంధం తవ చరితం అపాస్య అన్యదాఖ్యాన జాతం తవ చరితం అపాస్య నీకు సంబంధించినటువంటి సత్కథల్ని విస్మరించి నీకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని దూరం చేసి అన్యమైనటువంటి ఆఖ్యానాలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యానాలు ఏవైతే ఉన్నాయో కథలు ఏవి ఉండినా అవి సినిమాలు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు అట్లాంటి వాటి విషయంలో మాత్రం నేను వాటిని మా సౌషం అది అంత కర్ణపేయంగా ఉండినా కూడా వాటిని నేను వినలేను వినను అంటే వినలేను అని అర్థం కాబట్టి వినను అంటే వినలేను వాటి ఎందు నాకు ఆసక్తి లేదు కారణమేంటి అది ఎంత శ్రావ్యంగా ఉండినా వినడానికి అద్భుతంగా ఉండినా శ్రావ్య బంధం చెవుల్ని కట్టిపడేసేటువంటి పరిస్థితిలో ఉండినా కూడాను నేను వాటి జోలికి పోను ఎందుకని వాటి వల్ల నా కాలాన్ని వృధా చేసుకుంటే తద్వారా ఫలితం ఏమిటని ఆలోచించినప్పుడు నీకు దూరం అయిపోవడం తప్ప మరొకటి కాదు గనక నేను చేసేటువంటి ప్రతి కర్మ నేను చేసేటువంటి ప్రతి ఆలోచన హే భగవాన్ నీకు సన్నిహితంగా ఉండేటట్టు ఉండాలి అంతేగాని దూరం అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఎవరికైతే నీ ఎందు భక్తి లేదో క్షణం కూడా అటువంటి పుణ్యరహితుల్ని నేను చూడను అట్లాగే నీకు సంబంధించినటువంటి విషయాలు కాకుండా సద్విషయ చర్చ లేకుండా పరమేశ్వరునికి సంబంధించినటువంటి కథాశ్రవణం కాకుండా అన్యమైనటువంటి విషయాలు ఏవైతే కళ్ళబొల్లి విషయాలు ఉన్నాయో అటువంటి అవి శ్రావ్యబంధంగా ఉండినా సుశ్రావ్యంగా భద్రం పశ్చేమాక్ష భద్రం కర్ణేభి శృణుయా మేవాహ కాబట్టి మా చెవులతో ఎప్పుడు మేము శుభకరమైనటువంటి దాన్ని విందుముగాక మా నేత్రాల ద్వారా ఎప్పుడు శుభకరమైనటువంటి దాన్ని చూద్దాముగాక అనేటువంటి ప్రార్థన మనం ఏదైతే ఉపనిషత్తుల్లో శాంతి మంత్రాల్లో చేస్తూ ఉన్నామో అదే ఇది కాబట్టి భక్తుడు కూడా అదే కోరుకుంటూ ఉన్నాడు హే భగవాన్ ఈ ప్రపంచంలో ఎంతకాలం నేను జీవిస్తాను కానీ నేను జీవించినంత కాలం నీకు సంబంధించిన ఆలోచనలే నా హృదయంలో కదుగుతూ ఉండాలి నీకు సంబంధించినటువంటి వ్యక్తులతోనే నేను కలిసి తిరుగుతూ ఉండాలి కాబట్టి నేను ఏది విన్నా నీకు సంబంధించిన ఆలోచనగా ఉండాలి నేను ఏది చూసినా నీ భావాల్ని నాలో కదిలించేటువంటి ప్రచోదయాత్ ప్రచోదనం క్రియాత్ అంట ఇటువంటివి నేను కోరుకుంటూ ఉన్నా నిన్ను ఎవరైతే నిరాకరిస్తూ ఉండారో పరమేశ్వరుడు లేడు అనేటువంటి భావన ఆ ఉన్నాడో లేడో ఇవన్నీ కూడా అర్ధరహితమైన విషయాలు భగవంతుడంటూ ఉంటే ఉంటే అంటే నువ్వు అని కాదు ఆ భగవంతుడంటూ ఉంటే నాకు తెలియదు అనుకోండి నీకు తెలియాల్సిన అవసరమేముంది నువ్వేమి శ్రమ చేశావు గనక ఇప్పుడు చాలా మంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు మహామేధావులుగా మీకు కనపడతారు మంచివాళ్లే పాపం వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు సరైన గురువు దొరకపోవడం నేను అదే వినిపిస్తుంది ఇంత మంచివాడు ఇంతకు ఇంత చరిత్ర ఉంది ఎందుకు టీవీలో మాట్లాడుతున్నాడని నాకు భగవంతుడు లేదో తెలియదు అనుకోండి నాకు మనిషే దేవుడు అదే కదా మేము చెప్పేది ఇప్పుడు మేము చెప్పేది ఏంటి నువ్వు చెప్పేది ఏంటి మేం తత్వం అసలు మేము చెప్తున్నాం మనిషి దేవుడు నువ్వు అంటున్నావు కదా అయ్యా నువ్వు మమ్మల్ని అడిగారనుకోండి నువ్వు చెప్పేదానికి ఏమిటని కూర్చో గంటలు చెప్తాం రోజులు చెప్తాం శృతి మందిరం దానికోసమే గట్టావు సంవత్సరాలు చెప్పినా తరగడం లేదు కనుక నిన్ను అడిగాను అనుకోండి నేను మనిషి దేవుడు అంటే నీ దగ్గర ఏముంది ఆధారం దేన్ని బట్టి చెప్తున్నావు మనిషి దేవుడని పిచ్చి మాటలు పిచ్చి మాటలు పిచ్చి వాళ్ళ మాటలు అంతేనా మనిషి దేవుడు అవును నీదే డబ్బులు తీసుకుని నామం పెట్టాడు వాడు దేవుడేనా చెప్పవా నీకు ఛాన్స్ ఇస్తానా నీకోడి ఛాన్స్ ఇచ్చాడేవాడు దేవుడా పిచ్చి చేష్టలు దే డిజర్వ్ అవర్ సింపతి దాట్స్ ఆల్ వాళ్ళు మన సానుభూతి అర్హులు అంతే నేను అనుకుంటూ ఉంటా ఏదో పాపం దేవుడు అంటూ ఉంటే దేవుడు అంటూ ఉంటే కనీసం అట్లయినా బలుగుతూ ఉన్నాడు కనుక రాబోయే జన్మకన్నా దేవుడిని నమ్ముతాడు ఎందుకంటే ఉన్న సత్యం అది ఒక్కటే ఇదంతా అస్పష్టత ఇప్పుడు అర్థమవుతుందా మీకు క్లారిటీ లేకుండా పోవడం తను మాట్లాడేటువంటి విషయంలో క్లారిటీ ఉంటే ఉన్నాడని చెప్పు లేకపోతే లేదు ఉండుంటే ఉంటే ఇదేంటి సార్ ఇది భగవంతుడంటే ఉంటే అది నాకు అర్థమే కాదు తిక్క నీకేమన్నా అని నీకు కరెక్ట్గా ఒక నిర్ణయం ఉండాలి ఇది క్లారిటీ అంటే స్పష్టత అంటే నేను చెప్తున్నా పరమేశ్వరుడు ఉన్నాడని ఎట్లా అని చెప్పని కూర్చో తర్వాత తెలుస్తుంది అర్థమవుతుంది అట్లాగే లేడు అని చెప్పు నీకు గనక అర్థం కాకపోతే అంతేగాని భగవంతుడంటే ఉంటే అతను అంటూ ఒకడు ఉంటే ఎవరే ఒకటిగా పదే ఇవన్నీ అర్థరహితమైనటువంటి విషయాలు ఇవి అస్పష్టత జీవితంలో ఎప్పుడైతే ఈ అస్పష్టత ఉందో నీ నిర్ణయానికి రాలేరు వాళ్ళు స్పష్టత రావాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం ఉంటేనే అవగాహన ఉంటే నీకు స్పష్టత వస్తుంది కాబట్టి ఎవరైతే ఆ పరమేశ్వరుని ఆ విధంగా తృణీకరిస్తూ ఉన్నారో నిరాకరిస్తూ ఉన్నారు భగవద్భావనను మనసులో అంగీకరించలేకపోతున్నారు అటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అయినా పొరవాలేదు కానీ లౌకికంగా గొప్పవాళ్ళు ఈ లౌకిక గొప్పతనాలు మనకు లేదు మనది పారలౌకికమైనటువంటి జ్ఞానం పరమేశ్వరుడికి సంబంధించిన జ్ఞానం అటువంటి వాళ్ళని కూడాను సాధ్యమైనంత మనసులో కూడా వాళ్ళని తలచకుండా ఉండాలి ఎందుకని వాళ్ళను తలచడము అంటే వాళ్ల భావాలే ఎంత ఇంకే వాళ్ళ భావాలు మన మనసులో కనుక ప్రవేశించాయింటి మనకున్నవి కూడా జారిపోయేటువంటి అవకాశాలుంటాయి ఇది కాబట్టి నేను నీ యొక్క సపర్యలు ఏవైతే ఉన్నాయో సేవలు ఏవైతే ఉన్నాయో వీటికి వ్యతిరేకంగా జన్మ జన్మలకు కూడా నేను అట్లా నడుచుకోకుండా ఉంటాను అని ఏవైతే మనలో ప్రవేశిస్తే స్పష్టతను చెడగొడతాయో అట్లాంటి వాటిని రాకుండా మనలో ఈనాడు ఉండేటువంటి భక్తి ప్రతిక్షణవర్ధమానమయ్యేటట్లు ఉండాలనే గానీ అది క్షీణించేటట్టుగా అరిపోయే దీపంలాగా కొడిగట్టే దీపంలాగా కాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈ పదహారో శ్లోకాన్ని కులశేఖరాలు వాళ్ళు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఏం చేయాలండి మనం చూడొద్దు ఇప్పుడు ఏం చూడాలి అది తమాష్ వాటికే పని ఇప్పుడు మన చాలా ఉన్నాయి చెవులు ఉన్నాయి నువ్వు వినొద్దు అంటే అది వినొద్దు ఇంకేం వినాలి मुरिपुम चेतो भज श्रीधर पाणी द्वन्वसम अच्युतोत्रृणु कृष्ण लोचनद्वय हरे गघ्रि युग्मालयं। జిఘ్రఘ్రాలక్ష నాలుక ఇప్పుడు చెప్తున్నా చూడు ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర వాటికి చెప్తున్నాను నీకేం పైన చెప్తాను విన జిహ్వే కీర్తయ కేశవం జిహ్వే రసనే ఓ నాలుక కేశవం కీర్తయ్య ఇది నీకు పనిపో పరమేశ్వరుణ్ణి కీర్తించు కేశవుణ్ణి కీర్తించు ఇది నాలుకొక పని ఇప్పుడు అందరికీ పనులు పెట్టాడు మీరు పనులు లేకుండా ఎవరుండరు ఇప్పుడు అసలు మనమే పని లేకుండా ఉన్నాం ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే అసలు మనకే పని లేదు ఇప్పుడు మనలో ఒక్కొక్క అంగానికి పని పెట్టేస్తా ఉండడు అది తమాషా భక్తుడు కనుక జిహ్వి ఓ నలుక కీర్తయ్య కేశవం కేశవం కీర్తయ్య మురరిపుం చేతో భజ చేత హే మనసా చిత్రమారరిపం మురారి భేవించు భజ సేవాబట్టి మనస నువ్వు మురారిని సేవించు ఓ నాలుక నువ్వు కేశవుని కీర్తించు పాణిద్వంద్వ శ్రీధరం సమర్చ పాణిద్వందో పాణిద్వయమా ద్వంద్వ కాబట్టి హస్తద్వయమా కరద్వయమా ఎందుకంటే రెండు గనక రెండు చేతుల్ని మళ్ళీ ఒక రెండు చేతులు అని ఒక చెయ్యి అన్నాడు అనుకోండి ఒక చెయ్యి వస్తుంది ఆ చెయ్యి ఏదైనా రెండు కొట్టుకుంటాయేమోనని రెండు కొట్టుకున్నా మంచిదే ఎందుకంటే రెండు కొట్టుకుంటేనే భజన ఓకే అందువల్ల పాణిద్వంద హే కరద్వయమా హస్తమా కాబట్టి ఓ చేతులారా మీరేం చేయాలన్న తెలుసా శ్రీధరం సమర్చయా శ్రీధరం సమర్చయా కాబట్టి శ్రీధరుణ్ణి పూజించాలి అర్చించాలి రెండు చేతులు చేయాలి అట్లని మీరు మొదలుపెట్టి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇట్ల బాకండి రెండు చేతులని కాదు పాత్రి చేతులు పెట్టుకో అది అర్థమవుతుంది సమర్చయ కాబట్టి పాణిద్వంద్వ శ్రీధరం సమర్చయ కాబట్టి ఓ కరద్వయమా ఓ పాణిద్వయమా ఓ హస్తయమా కాబట్టి జంట కరముల జంట మీరు శ్రీధరుణ్ణి అర్చించండి అచ్యుత కథ శ్రోత్రు శ్రోత్ర జంట రెండు చెవులు జంట చెవులు రెంటి చెప్పడం కాబట్టి శ్రోత్ర ఇక్కడేమో హస్తద్వయం పాణిద్వయం కాబట్టి రెండు చేతులుగా చెప్పాడు రెండు చేతులు ఎందుకున్నాయి చేతులు శివుణ్ణి పూజించడానికి శ్రీధరుణ్ణి పూజించడానికి శ్రోత్ర చెవులు రెండు ఏవైతే ఉన్నాయో అచ్యుత కథ శృణు త్వం థం మీరు ఫ్లోరల్ ఇక్కడ కాబట్టి శ్రోత్ర అన్నాడు గనక ఓ చెవులు రెండు ఓ చెవుల జంట మీరేం చేయాలంటే అచ్యుతుని యొక్క కథల్ని వినండి కథాశ్రవణం చేయండి ఇంకా అంతే కాబట్టి ఎప్పుడు వింటూ ఉండండి సత్కథాశ్రవణం లోచనద్వయా కళ్ళు రెండు గనక ద్వయ లోచన కాబట్టి ఓ రెండు కళ్ళగా చెప్తున్నాడు మీరేం చేయాలో తెలుసా కృష్ణం లోకయా విలోకయా అది కాబట్టి మీరు కళ్ళు చూడడం కోసం ఉన్నాయి కనుక ఓ నేత్రద్వయమా లోచనద్వయమా మీరు కృష్ణం లోకయా పరమేశ్వరుడు శ్రీకృష్ణుడే చూస్తూ ఉన్నది ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని చూడండి ఒకవేళ ఇక్కడ ఈ ప్రపంచంలో మేము ఇన్ని చూస్తున్నామండి వాటన్నిట్లో కృష్ణుని చూడండి అది ఎలా సాధ్యం అండి మట్టి పాత్ర అన్నింటిలో మట్టిని చూసి మనకే ఈజీ అద్వైతానికే ఈజీ అది కాబట్టి ఎన్ని పాత్రలుంటే నీకేమైంది వాటి రూపాలు వేరుగా ఉన్నాయి వాటి నామాలు వేరుగా ఉన్నాయి వాటిలో కూడా మృతికే తేవసత్యం కాబట్టి ఏదైతే కనిపిస్తుందో వీటన్నింటిలో అలల్లో అలని సముద్రాన్ని చూడు కిరటాలని కడలని చూడు కాబట్టి మధ్య పాత్రల్లో ఉండేటువంటి మఠిన చూస్తున్నావో ఈ నామరూపాల మధ్య ఉండేటువంటి అస్థిభాతి ప్రియం సచిదానంద స్వరూపం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అటువంటి పరమేశ్వర తత్వాన్ని చూడు ఈశ్వర బుద్ధి ఆచ్ఛదనీయం ఉన్నదంతా పరమేశ్వరుడే గనక కృష్ణం లోకయలోచనద్వయే అంగ్రి అంగ్రి యుగ్మ కాబట్టి పాదద్వయమా రెండు పాదాలు గనక మీరు హరే హలయం గరేర్ గచ్చాంగ్రి యుగ్మాలయం అది ఆడ అంగ్రియుగ్మ ఓ పాదద్వయమా ఓ చరణద్వయమా అంగ్రి యుగ్మ హరేహ ఆలయం హరి యొక్క హరి మందిరాన్ని కృష్ణాలయాన్ని హరే ఆలయం కృష్ణాలయం దగ్గరకి అంగ్రి యుగ్మ ఓ పాదద్వయమా మీరు గచ్చ అక్కడికి పోండి అడిగిపోండి కాబట్టి కదిలిక మీ దగ్గర ఉంది గనక నడిచేటువంటి శక్తి మీ దగ్గర ఉంది గనక ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళండి జిగ్రఘ్రాణ ముకుంద పాదతుల సీం ఘ్రాణ ఓ ముక్క ఇక్కడ ద్వయం లేదు ఎందుకంటే ముక్కు రెండు లేవనుకుంటూ ఉన్నాం పరిచయం పట్టేపుడు కూడా ఒకటే ముక్కు పరిచయం పట్టకముందు పరిచయం పట్టని ముక్కు పరిచయం పడితే పరిచయం బట్టే ముక్కు ముక్కు ఒకటే అందువల్ల రెండు రంధ్రాలున్నా ముక్కు ఒక్కటే గనక ఘ్రాణ ముకుంద పాదతుల సీం అది ఆ పరమేశ్వరుని యొక్క పాదముల చెంత సమర్పించినటువంటి అర్చనలో అర్చనలో మనం ఏ పుష్పాలైతే సమర్పిస్తామో వాటిని తీసుకుని కళ్ళకద్దుకొని వాసన చూడండి వాటిని అంటే పాద పద్మాల సమర్పించినటువంటి తులసిని జిగ్రా దాన్ని వాసన చూడ్డం అంటే ఏమిటి ఏం వాసనది సద్వాసన పరమేశ్వరుని యొక్క పాదాలు అంటే ఏమిటది పాదాలకు సంబంధించినటువంటి జ్ఞానం మనంతకు ముందు చెప్పాం అయ్యా నేను పరమేశ్వర అర్చించాను గనక అక్కడి నుంచి పుష్పం తీసుకుని చెవి దగ్గర పెట్టుకుంటూ ఉన్నా ఎందుకని సాయంత్రం వరకు తవ కథామృతం తప్త అతి కాబట్టి నీ పాద పద్మాన్ని అర్చించాను ఆ పుష్పాన్ని నా చెవి దగ్గర పెట్టుకుంటున్నా పోతూ ఉన్నా సాయంత్రం వరకు హే పరమేశ్వర నీ పాద పద్మాలకు సంబంధించినటువంటి విషయమే నా చెవికి అందుతూ ఉండాలని కాబట్టి ఇది సద్వాసన పాద పద్మాల దగ్గర ఉండేటువంటి తులసి తులసి పర పవిత్రమైంది కాబట్టి పరమేశ్వరుని యొక్క పాదములకు సంబంధించినటువంటి పవిత్రమైన భావన అంటే పరమేశ్వరునికి సంబంధించిన భావనలే సద్భావనలే సద్వాసనలే కలగాలి కాని అసద్వాసనలు ఉండకూడదు మిశ్రమ వాసనలు ఉండకూడదు సద్వాసనలే పిలుచుకుంటూ ఉండాలి ఇది తులసి ఇక ఏం మిగిలింది చెప్పండి కళ్ళు వచ్చేసాయి మూకు వచ్చేసింది నోరు వచ్చేసింది చెవులు వచ్చేసాయి పాదాలు వచ్చేసాయి అన్నీ వచ్చేసాయి ఇంకేముండవు చెప్పండి ఆ వచ్చేసాయి అని చెప్పే తల ఉంది అది మళ్ళీ ఇట్లాంటిది దాన్ని అట్లాంటికుండా మూర్ధం నమ అధోక్ష ఆ భగవంతుణ్ణి మూర్ధన్ నమహే తల ఆయన దగ్గర వంచవే నమహ నమహ కాబట్టి పరమేశ్వరుడికి నమహ అంటూ తల ఉండేది ఎందుకంటే పరమేశ్వరుడి దగ్గర వంచడం కోసమే కాబట్టి మన తల ఎక్కడ పెట్టగలము ఎక్కడ పెట్టలేము మనం మనం చూసాం కదా పాదాలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు తల పెట్టడానికి ప్లేసే లేదు ఈ ప్రపంచంలో అర్థమవుతుంది పరమేశ్వరుని యొక్క పాద పద్మాలు తప్ప కాబట్టి మూర్ధన్ ఓ శిరస్స నమహ అధోక్షజం శ్రీకృష్ణుడికి నువ్వు నమస్కరించు విధించే అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏది చేస్తూ ఉండిన ప్లేస్ జిహ్వే కీర్తయ్య కేశవం పరమేశ్వరుని మనం కీర్తిస్తూ ఉండాలి ఎప్పుడైతే పరమేశ్వరుని కీర్తిస్తూ ఉండవో మన మనసులో పరమేశ్వరునికి సంబంధించిన భావాలే ఉన్నాయి గనక మరొక ఆలోచన వచ్చేందుకు అవకాశం లేదు ఎందుకని వాచ్య వాచ్యకౌర భేద జిహ్వే కీర్తయ్య కేశవం కేశవం అన్నం అనుకో కేశవ కేశవా కేశవ కేశవా సరిపోద్ది అచ్యుతం కేశవం రామనారాయణం అనుకున్నా సరిపోద్ది అన్ని ఒకటే ఇప్పుడు ఒక నామమే చెప్తున్నాం అనుకోండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణయోం నమో భగవతి వాసుదేవాయ్ ఒకే మంత్రం లేదు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామా అని పలికేవాళ్ళు అట్లాగే రామ కొట్టి రాసేవాళ్ళు ఎనఫ్ అయ్యా నువ్వు ఒక్కటే అనే ప్రశ్న లేదు ఎందుకని ఏ నామైనా ఎందుకుందో తెలుసా ప్లీజ్ పలికేందుకు నాలుగుంది మనం పలకడానికి నామం ఉంది బాగా గుర్తుపెట్టుకోండి రెండే ఉండేది మనం నాలుగు ఎందుకు ఉందంటే తినేందుకు అని చెప్తాం అది వీరేక్ష తినేందుకు కాదు నాలుగుండేది అది ఎట్లాగో చేస్తుంది ఆ పని అది చేయగలిగి చేయలేని పని మనం జయించాలి అది ఏమిటంటే పరమేశ్వరుని కీర్తించడం కోసమే నాలుగుంది పలికేందుకు నాలుగుంది పలకడానికి దివ్యమైనటువంటి నామం ఉంది కాబట్టి జిహ్వే కీర్తయ్య కేశవం మూగవాడు బల్లకడాలి చెప్పండి వాడికి తినే నాలుగుంది మాట్లాడే నాలుగు లేదు చూచారా మూగవాడికి తినే నాలుగుంది పలికే నాలుగు లేదు వాడి నాలుగ నీ నాలుగ చూడడానికి ఒక విధంగా ఉండేది వాడు నాలుగు తింటుంది రుచి చూస్తుంది కానీ పలకలేదు ముఖ ఆస్వాదనవత్ మగవాడు రుచి చూస్తాడే కానీ చెప్పలేడు కానీ నువ్వు చెబుతావు చెప్పేటువంటి శక్తిని నీ నాలు భగవంతుని ఇచ్చాడు కాబట్టి తినడమే కాకుండా అనడం కూడా నీకు తెలుసు గనక ఆ అనేది ఏదో భగవన్ నామను జిహ్వే కీర్తయా కేశవం కాబట్టి ఒక మూగవాడు పలకలేడు కానీ మనం పలికేటువంటి అవకాశం ఉంది కాబట్టి పలుకుతూ ఉండాలి కాబట్టి సంకీర్తన ఒకటి నిరంతరం పరమేశ్వరుడు గురించినటువంటి ఆలోచన జరుగుతుంది సంకీర్తన అట్లాగే ఈ నాలుగు ద్వారా సద్విషయ చర్చ అది కూడా కీర్తనే భగవద్గుణ శ్రవణ కీర్తనాత్ కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించినప్పుడు కేవలం నామమే అనుకోవాల్సిన అవసరం లేదు భగవంతుని గురించి మాట్లాడు మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి ఇదంతా కూడా కీర్తించడమే సేవ భగవత్ సేవ అని అర్థం అంతేకాని కేవలం భజనని కాదు కాబట్టి జిహివే నాలుక ను భగవంతుని గురించి సద్విషయ చర్చ చేయగలవు సద్విమర్శ చేయగలవు కాబట్టి పది మందితో కలిసి భక్తుల మధ్యలో కూర్చొని నువ్వు సంభాషించగలవు పరమేశ్వరుని గురించి అదే మూగవాడి చేయలేడు పని నీకు చేయ అవకాశం పది మంది ఉంటే భగవంతుని గురించి చర్చ నువ్వు ఒక్కడవే ఉంటే భగవన్ నామం అది దాటి ఎందుకని నీ తరింపజేసేది అందుకని రామం రామ రామ రామ ఇదిగంటే తరింపజేస్తుంది అందుకని దాని పేరు తారకనామం తమాష చూసారా తారక నామం స తరతి అంటున్నావు నువ్వు తరతి శోకం ఆత్మవిత్ ఆత్మని తెలుసుకునేటువంటి వాడు దుఃఖాన్ని దాటిపోతూ ఉన్నాడు ఇది తారక మంత్రం నిన్ను దాటించే మంత్రం భవసాగరాన్ని దాటించే మంత్రం నిన్ను తరింప మంత్రం పాపాలను ప్రక్షాళనం చేసేటువంటి మంత్రం ఇది నీకు దొరికింది కాదు నాలుగ లేకపోయింటే మాట్లాడే నాలుగు లేకపోయి ఉంటే పలికే నాలుగు లేకపోయి ఉంటే పనికి నాలుగు నీకుంది నామం దగ్గరుంది భద్రాచల రామదాసు ధన్యుడనేతి నీ ఓరన్నా అది తే ధన్య ఎవరు ధన్యులు ఈ ప్రపంచంలో ధనముండేవాడు కాదు ధన్యుడు భాగ్యాలు ఉండేవాడు కాదు ధన్యుడు తారక మంత్రము కోరిన దొరికెను కోరచ్చు అందరూ దొరకడా దొరకాలి కదా జ్ఞానం కావాలని అందరికీ ఉంది అందించేవాడు ఉండాలి కదా తారక మాత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా అంటే ఆయన విశ్వాసం చూడ ఎట్లుందో అంటే తారక మంత్రం రామ మంత్రం నాకు దొరికింది జిహ్వే రామం కేశవం ఏదైనా ఒకటే మనకే ఉంది జిహ్వే కీర్తయ కేశవం జిహ్వే కీర్తయ రాఘవం ఏదైనా పల్లె ఈశ్వరం ఓకే పరమేశ్వరుడిని కీర్తించడమే కావాలి భగవంతుడి కీర్తించడమే నీకు నచ్చిన నామం నువ్వు మెచ్చిన నామం తారక మంత్రము మంత్రం మననాథ త్రాయతే ఇది ఎవడైతే మననం చేస్తాడో వాడిని రక్షించేది మంత్రం అందువల్ల గాయత్రి గాయంతాం త్రాయతయితే గాయత్రి ఎవడైతే గానం చేస్తాడో వాడిని రక్షించేది గాయత్రి ఉత్పత్తులే చెబుతూ ఉండే తారక మంత్రము ఎట్లా ధన్యుడు అయ్యావా అనేక జన్మల్లో ఎన్నో పాపాలు చేస్తున్న క్షీణపుణ్యాన్ భక్తిహీనాన్ కనెక్షన్ మళ్ళీ సరేనా అందువల్ల ఇప్పుడు కావాల్సినంత పుష్కలమైనటువంటి భక్తి దొరకడం లేదు ఈ పాపాలన్నీ పోతే గాని పరమేశ్వరుడు ఎందుకు భక్తి కదలదు పాపాలు ఎట్లా పోతాయి నేను భక్తి చేయడానికి భక్తి చేస్తూ ఉంటేనే పోవాలి ఆకలి తింటూ ఉంటేనే పోవాలి ముద్ద ముద్దగా ఆకలి తీరినట్టుగా నామం చేస్తూ ఉంటేనే ఆ పాపాలన్నీ పోతాయి ఇంకొక పోయే అవకాశం లేదు ఎందుకని ఇప్పుడు చేసినయే కాదు ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా అన్నిటికీ కడసారి జన్మము ఏమేజి అందువల్ల నాకు భద్రాచల రామదాస్ అంటే కీర్తనాచార్యుల్లో త్యాగరాజస్వామి తర్వాత నేను ఆయన్ని చెప్తాను ఎప్పుడు అన్నిటికి అన్నిటికి జన్మము సత్యం పుట్టుటున్నా అన్నిటికీ ఇది కడసారి జన్మం అనేక జన్మల్లో పాపాలు చేశాను ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా నీకు తెలుసటాయా అనేక జన్మలో పాపం చేశానని చెప్తున్నావు మరి ఇప్పుడు పోతున్నదంటున్నా ఏంటి అంటే అంత గట్టిగా పట్టుకుంటాడు నామాని ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా అన్నిటికీ కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్న అన్నిటికిది కడసారి జన్మం అన్నిటికిది కడసారి జన్మము సత్యంబు ఇక సత్యంబిక పుట్టుట సున్నా తారక మాత్రము ఈ సత్యం అంటాడు అంటే ఎట్లా తెలుసాయా నీకు తరిస్తావని ఏం చిన్న విషయమా మోక్షమనేది నువ్వు తరిస్తావని నీకు ఎట్లా తెలుసు అంత గొప్పవాడవే నువ్వు రామదాసు నేను కాదయ్యా నేను ఎక్కువండే పాడవా నేను కాదు గొప్పవాడిని నేను ఎక్కువండేది అది భక్తి నావా భక్తి నౌక పరమేశ్వరుని యొక్క పదారవి ఉండేటువంటి భక్తి నౌకది దాంట్లో ఎక్కినవాడిని ఇప్పటి వరకు మునిగిన చూడలేదు మాట కాదు నీకు ప్రమాణం నమే భక్త ప్రణశ్శతి ఇది ప్రమాణం ఇది ప్రమాణం ఇక్కడుంది ప్రమాణం కాబట్టి నన్ను నమ్ముకునేటువంటి భక్తులు ఎప్పుడు నశించరు అని పరమేశ్వరుడు చెప్పాడు కనుక తారక మాత్రము కోరిన దొరికను ధన్యుడ నీతి నీ ఓరన్నా ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మములో విడునన్నా అన్నిటికి కడసారి జన్మము సత్యం బిక పుట్టుట సున్నా బ్యూటిఫుల్ ఇది సత్యం అంటాడు ఇక పుట్టుట సున్నా ఇంకా నాకు జన్మ లేదు ఎందుకని తారక మాత్రము నావ గట్టు మీద వదిలేస్తే మళ్లీ నువ్వు పోయి సముద్రం మధ్యలో ఉంటానంటే ఎవడు నమ్ముతాడు ఆ నావ తీసుకెళ్లి తీరంలో చేర్చేస్తుంది నన్ను తారక మంత్రం అది అది నాకు దొరికింది నా పుణ్యపాల విశేషం చేత అది నాకు దొరికింది నేను వెళ్ళి గడ్డు చేరిపోతాను అంతే ఇది అది ఎంత డాక్టర్ గొప్పబడైనా పేషెంట్ను చూసి మందు ఇచ్చి అన్ని ఇచ్చి నేను పోతానేమో ఎవరో చెప్పారు వాడికి ఏదో డౌట్ గా ఉందని ఎవరో డాక్టర్ చెప్పాడు పెద్ద డాక్టర్ తీసుకొచ్చి లేదా డయాగ్నోసిస్ బాగాలేదు ఏ పోయేది లేదేం లేదు నువ్వు ఎక్కడికి పోతావు ఎంతమందిని పంపించాను నువ్వు నా మాట విను నువ్వు ఎక్కడికి పోవు అని నేను ఇస్తానే ఇచ్చాడు రెండు మూడు రోజులు అయింది మళ్ళీ వచ్చి డాక్టర్ వాడికి మంది ఇది వేసుకో పడుకో హాయిగా పడుకో నేను రేపు ఉదయం చూస్తాను నిన్ను మళ్ళీ అని చెబితే వాడు అంటాడు మంచిదే డాక్టర్ గారు నేను మిమ్మల్ని చూడగలను వాడున్నాటే పోయినా ఒకటి ఇప్పుడు నేను నిన్నొచ్చి చూస్తాను రేపు ఉదయం అని డాక్టర్ చెప్తా ఉంటాయి వీడికి డౌట్ ఏంటంటే నువ్వు చూస్తావయ్యా నేను చూడగలను అని అంటే వాడికి ఇంకా డౌట్ ఉంది పోతా అని నువ్వు చూడటానికి నేను ఉండాల్సిన అవసరం లేదు శవన్ను చూస్తావు అది వాళ్ళు డాక్టర్ వచ్చానుకోండి ఐ విల్ కమెంట్స్ యు టుమారో మార్నింగ్ ఓకే నువ్వు చూస్తావయ్యా నన్ను నేను నేను నిన్ను చూడగలను వాడు డౌట్ చూడండి ఎవడైనా అసలు మునిగిపోయేవాడు ఎవడంటే ఈ ప్రపంచంలో విశ్వాసం లేనివాడు ఒక్కడే ఇప్పుడు శ్రద్ధ విశ్వాసం అని శ్రద్ధ శాస్త్రీ గురువాక్య ఆ శ్రద్ధ లేనివాడు డాక్టర్ మీద విశ్వాసం లేదు వాడికి వాడు ఆ ఆ పోతాడు ఆడు ఒక దశలో రాత్రి రెండు పోతానేమో పోతానేమో పోతానేమో పోకండి ఏం చేస్తాడు అట్లా విశ్వాసం కాబట్టి నేను ఎట్టి పరిస్థితిలో తరిస్తాను సత్యంబు ఇక పుట్టుట సున్న నేను పుట్టేటువంటిది అంటూ లేదు కాబట్టి జిహ్వే కీర్తయ్య కేశవం మురరిపం చేతోభజ కాబట్టి ఓ మనసా నువ్వు ఎప్పుడు కూడా మురారిని మురారంటే ముర అనేటువంటి రాక్షసుని సంబరించట మురారి గనక ఇదే అజ్ఞానం గనక చేత చిత్తం కాబట్టి నీలో ఉండేది అజ్ఞానమే గనక దాన్ని పోగొట్టి నీకు ఒక స్పష్టతని ఒక భావశుద్ధిని ఒక క్లారిటీని జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గనక ఆయన మురారి మురరిపం చేతోభజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ కాబట్టి ఎప్పుడు పరమేశ్వరుణ్ణి మనం అర్చిస్తూ ఉండడం ఆయన యొక్క దివ్యమైనటువంటి కీర్తనను వింటూ ఉండడం కళ్యాణ గుణాలను వింటూ ఉండడం పరమేశ్వరుని నిరంతర గుణాలు దర్శిస్తూ ఉండడం కృష్ణం లోకాయ లోచనద్వయ కాబట్టి పరమేశ్వరుని యొక్క ఆలయానికి ఉండడం చాలా ఇంపార్టెంట్ అది ఎందుకు గట్టారు ఆలయాలు కాబట్టి ఆలయాలకి వెళ్లాలా ఇవన్నీ కూడా మనం చర్చించుకుని కాబట్టి ఎప్పుడు కూడా పరమేశ్వర పాదాలకు సంబంధించినటువంటి వాసనే మన మనసులో ఉండాలి గనక జిగ్రగ్రహణము కుంద పాద తులసిం మోర్ధన నమ అధోం అధోక్షణుడి దగ్గర ఓ శిరస్స నువ్వు అక్కడ నమ అంటూ తల భాగవతం యొక్క ఎసెన్స్ అంత తచ్చింతనం తూ తోన్యం తత్ ప్రబోధన భాగవతం తిన్నూతనం ఇదంతా కలిపి చిన్న శ్లోకం తశ్చింతనం తత్ ఆ పరమేశ్వరునికి వచ్చినటువంటి చింతన మనసులో ఇంక రెండోది ఉండకూడదు భక్తుడికి కాబట్టి భాగవతుడు భాగవతోత్తముడు కావాలంటే ఇదే తచ్చు ఉంటే నీ మనసు ఎప్పుడూ పరమేశ్వరుడు గురించి ఆలోచిస్తూ ఉండాలి ఎవరైనా నీ కలిస్తే తత్సంబంధమైన భావాలనే మాట్లాడాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు పిండిలో పంచదార కలిపితే తీయగా ఉన్నట్టుగా ఏ విషయమైనా సరే బాగా అర్థం చేసుకోండి మనం కేవలం ఇలా కూర్చొని శృతి మందిరంలోనే భగవంతుని డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆఫీసులో ఉండినా ఎక్కడ ఉండినా భగవంతులనేటువంటి మాట కూడా అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మీరు కాబట్టి అతిశవ్యక్తిగా చెప్తారు ఇప్పుడు మీరు నా దగ్గరికి వస్తూ ఉండాలి నేనేం మాట్లాడుతాను అని తినండి ఈరోజు చెప్తున్నాను ప్లెయిన్గా ఏ విషయం వచ్చినా నేను మీకు ముడి ఉపనిషత్తుకో గీతకో రామాయణానికో భాగవతానికో ఎందుకని అట్లా చేసుకుంటేనే మనం ఉంటుంది మీరు ఒక పండు అక్కడ పెట్టినా ఒక పండు తీసుకున్నా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా మంచినీడు దాగిన ప్రతి దానికి స్వామిజీ అన్వయించి మీకు చెప్తూ ఉండాలి మీరు ఎప్పుడు వచ్చినా సరే ఒక విషయం ఏదో కొత్తది వినకుండా పోతున్నారా దర్శనానికి వచ్చినా సరే అంతే మీరు ఎవరితో కలిసినా మీరు మాట్లాడే ప్రతి విషయంలో కూడాను భగవంతుని యొక్క చర్చ భగవద్భావన వాళ్ళలో కదిలేటట్టుగా సున్నితమైనటువంటి మంజులమైనటువంటి భావాలని కదిలిస్తూ పోవాలి ఇది భాషణంలో చాలా ప్రధానమైనటువంటి విషయం ఇది జరగాలంటే తచ్చింతనం ఎప్పుడు దాన్ని ఆలోచిస్తూ ఉండేవాడు అదే మాట్లాడతాడు మా మనుస్మరత చిత్తంబ ప్ర చెప్పింది అది విషయాన్ ధ్యాయత చిత్తం విషేష విషజ్జతే ఎప్పుడు విషయాల గురించి ఆలోచించేటువంటి మనసు విషయాల మీదకి పోతూ ఉంటది దాని గురించే మాట్లాడుతూ ఉంటది మా మనుస్మరత చిత్తం ఏ మనసు ననుస్మరిస్తూ ఉంటదో మయ్యేవ ప్రబిలీయతే నాయంతే ఉంటది తత్కథనం అదికథనం అన్యోన్యం తత్ప్రబోధనం అన్యోన్యం ఒకరికి ఒకరు పరస్పరం భగవంతుడు నుంచి ఎప్పుడు చెప్పుకుంటూ ఉండాలి ఏతదేక పరత్వం చక పరత్వం ఆ పరమేశ్వరుడు తప్ప రెండవది లేదు అదొక్కటే ఉన్నది కాబట్టి ఏతదేక పరత్వం చసం విదుర్బుధా బుధాహ అంటే తెలుసు కదా మీకు అవగత పరమార్థ తత్వాహ కాబట్టి ఎవరికైతే పరమేశ్వరుని స్వరూపం బాగా తెలుసో అటువంటి బుధజనులు విధుహు తెలుసుకున్నారు ఏమని ఇదే బ్రహ్మాభ్యాసం జ్ఞానాభ్యాసం బ్రహ్మాభ్యాసం కాబట్టి బ్రహ్మ జ్ఞానానికి సంబంధించిన అభ్యాసం ఈ విధంగా ఉండాలి అని వాడు తెలుసుకున్నారు బుధాహ అవగత పరమార్థ తత్వాహ పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా గ్రహించినటువంటి వాళ్ళు బుధజనులు విధుహో తెలుసుకున్నారు బ్రహ్మాభ్యాసం విధు ఇది బ్రహ్మాభ్యాసం పరమేశ్వరుని గురించి ఇట్లా మనం ఇది సాధన అభ్యాసం అంటే సాధన ఏం చేయాలి ఫస్ట్ పాయింట్ ఎప్పుడు పరమేశ్వరుని గురించి చింతిస్తూ ఉండాలి తత్కథనం ఆయన గురించి మాట్లాడుతూ ఉండాలి ఏ విధంగా సరే అన్యోన్యం తత్ప్రబోధనూ అన్యోన్యం తత్ప్రబోధనం కాబట్టి ఎవర్తో మనం కలిసి మాట్లాడుతూ మనం అందువలనే ఆ భావన లేని వాళ్ళతో చేరద్దు అనడం ఆ భావన కలిగిన వాళ్ళతో చేరామనుకో మనం మాట్లాడినా అదే మాట్లాడతాం వాళ్ళు మాట్లాడినా అదే మాట్లాడతాం లౌకికమైనటువంటి విషయాలు ఉండవు ఆ కనుక ఏ తదేక పరత్వంచ్రహ్మాభ్యాసం కాబట్టి అదొక్కటే ఉంది అనేది మనసులో పెట్టుకొని పరమేశ్వరుడు ఒక్కడే నేహనాస్తికించిన తెలుసుకోదగింది అది ఒక్కటే అనుభవించదగింది అదొకటే దానికి సంబంధించిన అనుభూతి నాకు కలగాలి కనుక తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏక ఏతత్ ఏక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విధుర్ సింపుల్నే నక్ష ఈ విధంగా గనక మనం చేసుకుంటూ పోతే మన అంగాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరమ పవిత్రమైపోతూ ఉంటాయి ఇట్లా పవిత్రం చేసుకుంటూ పదహారు శ్లోకంలో ఏవేవి చేయకూడదు పదిహేడో శ్లోకంలో ఏవేవి చేయాలి అర్థమవుతుంది ఇవే డోసు డోంట్స్ విధి నిషేధాలు భక్తుడికి విధి నిషేధాలు జిహ్వే కీర్తయకేశం వన్ 2, మురీం చేయ శృణు ఫోర్ కృష్ణం ద్వే ఫరేర్ గచ్చాంగ్రి యుగ్మాలయం సిక్స్ జిగ్రగ్రాణ ముకుంద పాదతులసీం సెవెన్ మూర్ధన్ అష్టాంగ భక్తి అష్టాంగ భక్తి ఊరికే చూస్తే నేను కనపడుతున్నాయి ఏదైనా అలా శ్రద్ధతో చూస్తే కనపడతాయి చూసేలా అష్టాంగాలు భక్తికి అంటే మన దేహంలో ఉండే అంగాంగాలు అష్టాంగ భక్తిలో ఉండాలి అంతే ఇంకేం లేదు కాబట్టి అంగం అందుకు గుర్తుపెట్టుకుంటారు అది ప్రతి అంగం ఇప్పుడు ముక్కు ఒక అంగం కాబట్టి కన్ను చెవి ఇవన్నీ కూడా అంగాలే కదా మనకు అవయవాలే కాదు కాబట్టి ఈ అంగాలన్నీ కూడా పరమేశ్వరుని యొక్క అర్చనలో ఉండాలి ఆరాధనలో ఉండాలి కాబట్టి యోగంలో ఎట్లాగైతే అష్టాంగ యోగము ఇది అష్టాంగ భక్తి ఇది అష్టాంగ భక్తి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమే వాసిష్యే Om shanti shanti